మహా అయిన తండ్రి కృపా కణికరము దేవా దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభువా మా రక్షకుడు అయిన పర్లోకమందన్న తండ్రి ఏసయ్య నీకు వందనాలు ప్రభ తండ్రి నీకే స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం తండ్రి నా ప్రభు నాయన నీ కృపలో తండ్రి మమ్మలందరినీ కాచి కాపాడిన ప్రభ దివారాత్రములు తండ్రి ప్రభువ నీ కంటి పాప వలే కాపాడి వేసయ్య ఈ దినముకు కూడా ప్రభానైనా నీ యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించి మమ్మల్ అందరినీ సజీవ లెక్కలో నిలబెట్టి ప్రభా ఈ రాత్రికాల సమయం ఉంది నీ సన్నిధిలో ప్రభానైనా నువ్వు మమ్మల్ని ఉంచున్నావు ప్రభ మీరు మా పట్ల చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి తండ్రి నీకెంతగానో నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయనా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావములు నా దేవ నా తండ్రి ప్రభువా ఏసయ్య నీకే యుగయుగములకు కలుగును గాక ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా తండ్రి నా నామాన్ని స్తుతిస్తారో అక్కడ వారి మక్కడ వారి మధ్య ఉంటానన్న దేవుడవును నమ్మదగిన వాడవు ప్రభ మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభ మీరు ఉన్నందుకు మీకు వంద కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందండి వాక్యం ద్వారా ప్రభాన్ని స్వరం ద్వారా మాతో మాట్లాడండి మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడో తండ్రి ప్రతి ప్రార్థన ప్రభ వినే దేవుడు ప్రతి ప్రార్థనకు ప్రభ తగిన సమయం అందు ప్రభ జవాబిచ్చే దేవుడు అవుతండ్రి నమ్మదగిన దేవుడు అవుతండ్రి నీకెంతగానో వందనాలు కాబట్టి ఈ ఆరాధనలో మేము ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనాంశంకు తండ్రి మీరు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ నాయన అలాగే ప్రభా నాయనా తండ్రి ఈ దినంలో ప్రభ ఈ గడిచిన కాలంలో ఏ విషయంలో అయినా తప్పిపోయి ఉంటే ప్రభ ఆలోచనల విషయంలో కానీ తలంపుల విషయంలో కానీ నడవడిక ప్రవర్తనలో కానీ ఆయన వాక్యాన్ని నాయనా తండ్రి ఏ విషయంలో కానీ కానీ మేము పాటించకుండా తొలగిపోయి ఉంటే మమ్మల్ని క్షమించి నాయన తండ్రి ఈ దినం ప్రభ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే ప్రభ నైనా ఎవరైతే మా ప్రియులు ఇంకా రాలేదో ప్రభ ప్రతి వారు ఈ ఆరాధనలో వచ్చి పాలుబొందులాగున ప్రతి ఒక్కరూ ప్రభ మీ యొక్క మెండైన జీవనలు ఆశీర్వాదాలుగునా మీరు సహాయపడండి ఆయన రాణిపక్షంగా ఒకవేళ వాళ్ళు ఏదైనా ఉంటే ప్రభ వాళ్ళని కూడా మీరు క్షమించి ప్రభ నైనా వాళ్ళకి మీరు తోడుగా ఉండండి మీ సన్నిధి మీ కృప తోడుగా ఉంచండి ప్రభ ఈ జరిగే ఆరాధన అంతా నా తండ్రి మీరే ఆతిపట్టించం ప్రభా నైనామాన్ని నా ప్రాణ ప్రేయుడా ఏ సూరాజ అర్పితు నా హృదయార్పణ విరిగి నలిగినా ఆత్మాను సత్యముగా నా ప్రియుడా ప్రాణప్రియుడా అర్పిన్ూనా హృదయార్పణ అద్భుతకరుడా ఆలోచనా ఆశ్చర్యా సమానా ప్రభువా అద్భుతకరుడా ఆలోచనా ఆశ్చర్యా సమాధానా ప్రభువా బలవంతుడ బహు ప్రియుడా మనోహరుడా మహి రాజా స్తతిం ఛేద బలవంతుడ బహు ప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతిం చేదా నా ప్రాణప్రీయ ఏ సురజ విమోచనా ూలతో సౌందర్య ప్రేమా స్తులతో విమోచనాగా నామూలతో సౌందర్య ప్రేమా స్తులతో సమ నమస్కరించి నిధి తో నో హర్షి నూ నే పాడేదను నా ప్రభువా నా ప్రాణప్రియుడా సురజర్భమునా పుట్టిన విడ్డల తరుణీ పకాతల్లి మరచునా గర్భమునా పుట్టిన విడ్డల కరుణి పకా తల్లి మరచునా మరచీల కానీ నీవడు నవవు విడవవు ఎడవాయవో కరుణ రాజా నా ప్రియుడా యేసు రాజా ప్రాణప్రియడా రక్షణలంళను అక్షయమగుని ఆహారము ను అక్షయమగుని హారము రక్ష కూడా నా కొసగిటివి దీక్షతో నిన్ను వీక్షించు తుతీంతో నా ప్రాణప్రియుడా ఏ సూరజ నీని తిని ీరక్షణను నా పదవోలో ప్రాటి చును నీతి నీన రక్షనను నా పదవోలో ప్రాటి చును కృతజ్ఞత వివరించును విమోచకా నా ప్రాణ ప్రియుడా ఏ సూరజా వాగ్దానముల్ నాలో నెరవేరేను విమోచించి నాకెచ్చివే भगवानमु नालो नेरवेरेनु विमोचिंची नाकिचीतिवेल पाडेदनु प्रहसि तुलो हालेलुया हालेलुया हालेलुया నా ప్రాణ ప్రియుడా ఏరాజా అర్పిన్ూ నా హృదయార్పణ విరిగి నలి ప్రాణ ప్రియుడా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవేయసయ్యా నీలా ప్రేమించే వారు ఎవరు ఉన్నారయ్యా రక్తము రక్తము కాచిన దేవుడు నీవే నీవేయసయ్యా నీలా రక్షించే వారు ఎవరున్నారయ్యా ప్రాణం పెట్టిన దేవుడు ప్రాణం పెట్టే దేవుడు నీవే కదయ్యా ఏసయ్యా నీలా బోధించే వారు ఎవరున్నారయ్యా జీవము జీవము ఉన్న దేవుడు నీవే ఏసయ్యా నీ కన్నులలో కాన నీ కన్నా లోకాన ఎవ నాకెవరున్నారు ఏసయ్య అలలి ఆ కదా నాకు రాకపోయా సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించు నాపై సమాధనమై సదా కాలము నను నీతో నడిపించు చున్నావుని కీర్తికై సీయోనులో మహోన్నతుడేసయ నడిపించు చున్నవుని కీర్తికై లో మహోన్నతుడాసయ్యా సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపైనులో నుండి నీవు ప్రకాశించు నాపై సమాధానమై సదా కాలము నను నీ తో నడిపించుచున్నవు నీ కీర్తికైయోనులో మహోన్నతుడేసయ నా అంతరంగమున ధైర్యము నీచి నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యము నీచి నీ సం నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి నిర్దోషమైన మార్గములు నా అంతరంగమున ధైర్యముని నీ సన్నిధిలో నను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి నీ ఆశలు నెరవేరుటకు నీచి తము జరిగించుటకు విడువవు నను ఎడబాయవు నీవు విడువవు నను ఎడబాయవు సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై సమాధానమై సదా కాలము నను నీతో నడిపించు చున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్ను ఏ సయ నడి పించు చున్న బుని కీర్తికై సియోనులో మహోనతుడా ఏ నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి నాయందు ఎందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి కృపవరములతో నను నింపి సత్య సాక్షిగా మార్చివి కృపరములతో నను నన్ను నింపి సద్య సాక్షిగా మార్చితివి నీ మనస్సును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించదను ప్రతినిత్యం నిను ఆరాధింతును అనుక్షణము సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నవు నాపై సమాధానమై సదా కాలము నను నీతో నడిపించు చున్నవు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా నడి పించు చున్నావుని కీర్తికై లో మహోన్నతుడా నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచదను నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతిభాష్ప బిందువును తుడిచదవు నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతిభాష్ప ప్రతిభాష్ప బిందువును తుడి చెదవు నీ మాటల మకరంధమును మరపురాణి అనుబంధమును మరువను ఎన్నడు విడువను నేను మరువను ఎన్నడు విడువను సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపైనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై సమాధానమై సదా కాలము నను నీతో నడిపించు నీ కీర్తికై సియోను లో మహోన్నతుడా ఏ సయ్యా నడి పించు చున్నాునీ కీర్తికై సియోను లో మహోన్నతుడ ఏ సయ్యా నడి పించు చున్నావుని కీర్తికై సియోను లో మహోన్నతుడ ఏ సయ్యా ప్రైస్తుందరికి మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడనిరాయి చెట్టు నీవు కాదు మాట్లాడని రాయి కాదు మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడే దేవుడవు నీవు ఏ సయ్యా మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడే దేవుడవు మా కుటుంబ వైదుడవు నీవు మా మంచి ఔషధము నీవు మా కుటుంబ వైదుడవు నీవు మా మంచి ఔషధము నీవు అన్నీ సాహించి సీయానులోనా అన్నీ సహించి సయ్యానులోనూ మాతో ఉండే దేవుడ నీవు మాతో ఉండే దేవుడ నీవు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయి చెట్టు కాదు మాట్లాడని రాయి చెట్టు కాదు మాట్లాడే దేవుడు నీవు నన్ను పెంచావు నీవు నన్ను పోషించా నీవు నన్ను పెంచావు నీవు నన్ను పోషించా నీవు అన్నీ సాహించి సీయానలోన నా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడ నీవు ఏ సయ్యా ఏ సయ్యా మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడనిరాయి చెట్టువునివు కాదు మాట్లాడనిరాయి చెట్టు కాదు మాట్లాడే దేవుడవు నీవు నా కోసం వచ్చావు నీవు కన్నీరు తుడి చావు నీవు నా కోసం వచ్చావు నీవు కన్నీరు తుడి చావు నీవు అన్నీ అన్నీ సహించి సియానులోనా మాతో ఉండే దేవుడ నీవు మాతో ఉండే దేవుడ నీవు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ ఏ సయ్యా ఏ say matlaane devudavu nevu matlaane devudavu nevu matlaadani raayivi chettu nivukaadu matlaadani raayivi chettu nivukaadu matlaane devudavu వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకో నుము మాదు మాధు వందనమందుకోను మాయా వందనోవం దనమే సంయ్యా వందనమోవం ధన అందుకోనుము మాదివా మాదు వందనమందుకోను మయా దరకేతించి ధరించితి వా నరూపమును నరలోకములో ధరకే తెచ్చి ధరించివా నరూపమును నరలోకములో మరణమును పొంది మరిలేచిన మరణము పొంది మారిలేచినమా మారని మహిమ రాజా దే వందన మందుకోనుమయా వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకోనుము మాదేవా మాదు... వందనమందుకోనుమయా పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తొడచినను ప్రేమకు సాటియలేదిలలో వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకోనుము మాదేవా మాధు వందనమందుకోనుమయా ఉదయించి నన్ను దరింపా దరించితి వా మరణము ఉదయించి నన్ను దరింపా దరించితి వా మరణము దయతల చీదారీ ద్రుని పిలచి దయతల చీదారీ ద్రుని పిలచి దారిని చూపిన దాత దేవ హృదయార్పణ నార్పితు వందనమో వందనమేస్యా వందనమో వందనమేసందుకోనుము మాదేవా మాదు వందనమందుకోనుమయా నాదును నాదు అండవైనాకు బండగనుడు ఆనాదును నానాదు అండవైనాకు బండగనుండు అందుడ నేను నాదండమునా అందుడ నేను నాదండమునా నుండి నడిపించు క్రీస్తుండస్తుతి పాత్రుండస్తుతి వందనమో వందనమేసయ వందనమో వందనమేసయ అందుకోనుము మాదేవా మాధు అందల మందుకోనుమయా స్తుస్తోత్రారుడ పరమా పూజుడా వర్ణనతీతుడా దవల వర్ణుడా స్తు స్తోత్రారుడ పరమా పూజుడా వర్ణన తీడా దవల వర్ణుడా రత్నవర్ణుడరీక్తుడవైతివి రత్నవర్ణుడరీక్తుడవైతివి ముక్తినిచ్చిన దాత నీకిదే వందనమందుమయ వందనమో వందనమే వందనమేస అందుకోను ము మాదేవా మాదు వందన మందుకోనుమయ వందనమో వందనమేసయ వందనమో వందనమేసయ అందుకోను ముదేవా మాధు వందన మందుకోనుమయ అలా ప్రైజ్ లో ప్రైజ్ లో ఇస్తూ ప్రభా బ్రాహ్మదేవ ఇస్తా ఇస్తాకు దేవ జాకూల దేవ ఇజ్రాయల్ అయిన పర్శున దేవ బలవంతుల అతిథుల కడుల ఈ లోకంలో ప్రభా దినవంత స్వామి చేసి నడిపించి మనతన్ని మీ సలింగ ప్రభా నిలబెట్టి వందలేస్తూ ప్రభా మాట్లాడే మీరే ఇస్తారు ప్రభా మీరు నా దివా ఎట్లా మీరే జ్ఞానం తెచ్చి తెలియదొచ్చని మా ప్రావర్తనతో మీకు అధికారం ఇస్తున్నారు వాళ్ళు మీరేలేమని మా స్వబుద్ధి తొలగించి ప్రతి ఆటగాళ్ళు కీల్ చేసి మీ ఆత్మ ద్వారా నడిపింపు దయచేసి సత్యాన్ని గ్రహించడానికి మా ఆత్మ తెలివండి మా చో స్వస్థపతిని మా ఉదయాల స్వస్థపతి ఆ ప్రభావి గాయాల ధర స్వస్థతుంది మీరే మాకు వనీసం రెండో కోరింత్రెదర్యన్ ఫోర్త్ చాప్టర్ నుంచి ఫోర్త్ నుంచి ఎన్నో వచ్చినాం బ్రదర్ అక్కడి నుంచి ఎంత వర్క్ చదువుతా ఉండదు సెవెన్ వర్క్ చదువు బ్రీ ఎప్పుడైతే సెవెన్ వర్క్ చదువు కాబట్టి మెల్లగా మెల్లగా పోదు మనం మెల్లగా పోదాం మనం దేవుని కుర్రెపి కదా కాబట్టి ఈ పరిచర్య పొందినందున అలా కాబట్టి ఈ పరిచర్య పొందినందున అలా అయితే ఇక్కడ చూస్తే కోరింది సంఘం టీం చేసిన పావుల భక్తులకు అక్కడ నిలబెట్టిన తన సత్యాన్ని పౌలుకు బయలుపడుతుందా సత్యాన్ని ఏం చేస్తున్నాడు ఇతరులకు బయలుపడుతున్నాడు సంఘాన్ని బయలుపడుతున్నాడు సంఘంకు ఏంది రావచ్చు శ్రమే కదా అభివృద్ధి పొందాలా అంటే తెలుగు రాదు నాకు ఏమనుకోవద్దు సమ ఉద్యోగ కదా ఇంకేమంటాడు ఇక్కడ కరుణింపబడిన వారమై అధర్య పడము అలోలియా ఆస్తుల ఏం చేస్తున్నాం మనం కరుణించిన అంట అధీర అని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నా అంటే అలలియ అలాంటి మనం మీ గొప్ప జనం బలపరచాలా ఎందుమంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళ విశ్వాసం ఉంటే వాళ్ళ మీద అంటే శరికం మీద ఉంది కనుక మనం బలపరచాలా అల నీ దగ్గరగా అబ్జం పడక వాక్యం అని చేసుకొని ఈ వాక్యం ధర ఏం చేయాలా చెప్పి అయితే ఏమంటాడు ఇక్కడ భయపడ అధ్యయనం పడము అయితే నడుచుక పూర్తిగా నర్చి దేవుని వాక్యమును దేవుని వాక్యమును వంచనగా బోధింపకయుములో బోనియూ సత్యమును ప్రత్యక్ష పరచట వలన సత్యము ప్రసేటం ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట ప్రతి మనిషిని మనసాక్తి ఎదుట మమ్మను మేమే దేవుని మమ్మల్ని మేమే దేవుని మహాసువార్త మరుగు చేయబడిన ఎడల మహాసువార్త మరుగు చేయబడిన నశించుతున్న వారి విషయంలోనే నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది అలా నశించుతున్న వాళ్ళలో ఏముండ దేవుని వాక్యం మరుగు చేయ దాస ఉన్నది ఇక్కడ పాలు భక్తుడు చెప్తున్నాడు అలా ఎందు అంటే వాళ్ళు ఏముండదు వాళ్ళ ఉన్నారు అయితే ఇక్కడ చెప్తున్నా ఇంకేమంటాడు ఇక్కడ దేవుని స్వరిపి ఉన్న క్రీస్తు దేవుని సరిపోయిన క్రీస్తు మహిమను కనపరచు మహిమను కనపరచు సువార్త ప్రకాశము అలా స్వార్థ ఏముంది ప్రకాశమైందంట అలా ఏసు ప్రభు స్వార్త ప్రకాశమైంది అలా అయోలకు చీకటి ఉన్న వాళ్ళకు ప్రకాశమైంది ఇంకా వారికి ప్రకాశింపకొండు నిమిత్తము ప్రకాశింపు నిమిత్తము ఈ యుగ సంబంధమైన ఈ యుగ సంబంధమైన దేవత దేవత అవిశ్వాసులైన వారి అవిశ్వాసమైన వారిని మనోనేత్రములకు మనోనేత్రములకు వుడ్డితనము కలుగజేసెను వాళ్ళెందుకు దేవున్ మహిమ పొందగలేకపోతే వాళ్ళు ఏమంటారు గుడ్డితరం కలిగి ఈ లోకమైన దేవత వాళ్ళ గుడ్డితరం కలిగి చేసింది అందుకోసం వాళ్ళకు మరుగు చేయబడింది ఈ వాక్యం అందుకోసం ఈ వాక్యం వాళ్ళకు మరుగు చేయబడింది కానీ ఏమంటాడు ఇక్కడ అంధకారంలో నుండి అంధకారం నుండి వెలుగు ప్రకాశించును కాక అని అంధకారం నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే అలా అంధకారంలో ఏం చేస్తున్నా పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము తన మహిమ గురించిన జ్ఞానమును యేసు క్రీస్తు నందు క్రీస్తు పిల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించను అలా మా ఉదయంలో ప్రకాశించను నీ గురించి ఇట్లా చెప్తున్నావు అక్కడ చెప్తున్నాడు మా ఉదయంలో ఆ వెలుగు ప్రకాశిస్తున్నని మహిమ గల దేవుడు మన ఉదయంలో ప్రకాశిస్తున్న చెప్తాం ఈ లోకంలో దేవత ఏది ఉంది ఎందుమంటే వాళ్ళు ఏమీ చేస్తుండ్రు కానీ ఈ వాక్యాలు చూడలేక ఉన్నారు మరి వాక్యాలు ఏమున్నాం మనం చూడలేక ఉన్నాం ఇంకేమంటాడు ఇక్కడ కనుక కనుక మేము మమ్మల్ని గురించి మిమ్మల్ని మమ్మల్ని గురించి మేము మమ్మని గురించి మేము అంటే పావులు చెప్తాం మేము మేము మమ్మల్ని గురించి ప్రకటించుట ప్రకటించుకునేట లేదు గాని. ప్రకటించి లేదు కానీ క్రీస్తు యేసుని గురించి క్రీస్తు యేసు గురించి ఆయన ప్రభు ఆయన ప్రభు అని గురించి అమ్మని గురించి ఏసు నిమిత్తము మేము కేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుతున్నాము అలా మీ పరిచారం ప్రకటించాలంటే మీకోసం మేము సేవ చేస్తున్నాడు మంచి కుమారుడు ఎందుకు వచ్చినాడు ప్రేమంగా సేవ చేస్తాను వచ్చాడు కదా మనం చూస్తాం రూపాస వార్త చూస్తాం మనం అలా మేము మీకోసం పరిచారం చేస్తాను వచ్చినాం మీకేముంటాడు కదా అయినను ఆ బలాధిక్యము ఆ బలాధిక్యము మా మూలమైనది కాక మా మూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు దేవుని ఉన్నట్లు మట్టి ఘటములలో అలా మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అలా ఈ మట్టి ఘటంలో ఏమంట ఐశ్వర్యము కలదు అంటే ఏ ఐశ్వర్యము ప్రభే అలా ఈ మట్టి ఘటంలో ఐశ్వర్ము కలదు పాలు భక్తులు ఎంత డీటెయిల్ గా చెప్తుంది ఈ వాటర్ అక్కడ అప్పుడు ఆ రోగం ఎంత సంతోషించిందేమో ఎటు పోయినను ఎటుపోయినను శ్రమ అలా ఎటుపోయిన మేము శ్రమ పడుతున్నాను ఇరికింపబడు వారము ఇరికిబడము కావును అపాయములలో నున్నను వారము కాము. అలా మళ్ళా చదువు కదా ఎటుబోయి అపాయం ఉన్నామను కాను ఉపాయము లేనివారము కాము అలా ఒక ఎరుక వరము ఉపాయం లేను కాను ఇంత మాకు ఉపాయం కలుగుతాం ఏమంటారు పావులు భక్తులు ఇక్కడ చెప్తాం ఇంకేముంటున్నారు ఇక్కడ చర్మబడుచున్నను తరుమ పడుచున్నను అలా తరుమ దిక్కు లేని వారము కాము అలా తర్మ పర్తను రకరకాల శోధను ఉదన్ మనుషులతో రకరకాల వస్తుంది కదా కాము అంటే మేము దిక్కువలము కాము అంటున్నాడు పౌరు ఇక్కడ పడద్రోయబడినను అలా పడద్రోయబడినము నశించు కాము అలా కొద్ది నశించి పోమని చెప్తున్నాం కమల్లో బాధలో ఒక పడిపోయినము పౌలు ఒక అలా అవుల బద్దనప్పుడు అలా మేము మట్టుకుని మేము జీవిస్తామలేదు కానీ ప్రభు ఆయన కోసం సాక్షి ఉంటాం ఇంత ఆ మహిమగర ప్రభుత్వా దాని నుంచి మాకు అని ఆయన సాక్షిత ఈ కొని పత్రికలో అలా ఇంకేమంటా ఏసు యొక్క ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై అలా ఏసు యొక్క జీవమును మా శరీరంలో ప్రత్యక్షించబడికాయి ఏసు యొక్క మరణ మరణానుభవమును ఏసు యొక్క మరణ అనుభవంలో మా శరీర మందు మా శ్రీ మందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము అలా ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాం సాగిపోతున్నామని చెప్తుంది ఇక్కడ ఇంకేముంటాడు ఇక్కడ చుడు ఎలా అనగా ఏమనగా యొక్క జీవము కూడా ఏసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరము నందు ప్రత్యక్ష పరచబడినట్లు మన చదువు ఏసు యొక్క జీవము కూడా ఏసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరము నందు ప్రత్యక్ష పరచబడినట్లు అలా మా మర్త్య పరిచయం కొరకు సజీవులమైన మేము మేమిప్పుడు సజీలం మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుతున్నాము మరణం కప్పగిస్తున్నా అంటే పాట పాడతా దినం దినం చచ్చిపోతున్నాను ఏ క్లీష్లో బతుకుతున్నాను అంటే స్థరం చచ్చి నీ భావ బలవంతు కావాలా అలా దినం దినం అక్కడ కరికంగా రూపంగా చచ్చిపోతాం ఆత్మ పురుషులు బలవంతు కావాలా అందుకోసం మేము ఉత్సాహ చేస్తాం ప్రార్థన కలుగుతాం అలా మా భావ పురుషులకు మనం బలంగా చేసుకోవాలా ఈ శరం ఏమి మట్టి ఘటం ఇది కదా ఇటు పోటికే రకరకాల వస్తువులు ఉంటాయి దీన్ని ఏం చేయాలా మనం మన కంట్రోల్ లో పెట్టుకోవాలంటే ఇక్కడ దేవుని ఆత్మధర మనం నిమ్మంటు పావులు భక్తుడు కావున మాలో మరణమును కావున మరణము మాను మరణము మీలో జీవమును కార్యసాధక మగుచున్నవి అనలియా మానవ మరణమును మీలో జీవ సహకారాలు సిద్ధి అవుతుంది అనలియా దేవుని వాక్యం వార్త అలానే మీరవి జీవం దేవుని వాక్యం పోతే ఈ వాక్యం వస్తుంది మనం వచ్చింది జీవం వస్తుంది ఈ వాక్యమే జీవం కదా లేకుంటే మనమే చచ్చిన వారు ఉంటాయి ఈ వాక్యం ఎప్పుడు మనం జీవింపబడుతున్నాం మనం కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి ఇప్ప ఎక్కువ జరిగిన ప్రభి దేవుని మహిమ నిమిత్తము దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతా స్థుతులు విస్తరింప జయులాగున అన్నది ఈ దేవుని మహిమ నిమిత్తం కుతాగలు చెల్లించిన విస్తృమేలాగా సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి అనది సమస్తమైన మీ కొరే ఉన్నది అంటే మీకోసం మేము పరిచయం చేస్తున్నాం కనుక ఇది మీ కొరే ఉన్నది కుతాగలు చెల్లించాలా అని పౌరు భక్తులు ఒక సంఘాన్ని కాగా విశ్వసించి గనుక కాగా విశ్వసించి కనుక మాట్లాడి తిని మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారము రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై అలా అతి విశ్వాసంతో కలగల ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు ప్రభు ప్రభు లేపినవాడును యేసుతో మమ్మను కూడా లేపి మమ్మను లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మీతో కూడా మీ ఎదుట నిలబడి ఎరిగి ఇప్పుడు మీరు మేమును విశ్వసించున్నాము కనుక మాట్లాడుతున్నాము అలా మేము మాట్లాడుతున్నాము అలా లీయా చెప్తున్నాం ఇక్కడ చెప్తున్నాం లాస్ట్ ఎయిటీన్ కదా ఎవరైనా ఎయిటీన్ దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అలా లీయా దుష్టమైనది అండ్ లుక్ అండ్ నాట్ అని చదువు బ్రదర్ థింకింగ్ ఆ విచ్మైనవి అనిత్యములు అనిత్యము అదృశ్యమైనవి నిత్యములు అలా అదృశ్యమే నిత్యము అని ఇంకేమంటాడు ఇక్కడ ఇంకా లేదు బ్రదర్ అయిపోయింది ఇంటర్ లైఫ్ లాస్ట్ ఉంది బ్రదర్ అయితే ఇక్కడ చూస్తే పావులు భక్తుడు ఎంతగా బలపడుతుంది ఇక్కడ అలా అయితే ఇక్కడ చూస్తే యాకబురాని పత్రిక ఎన్నో తె బ్రదర్ ఐదులా ఐదుల సెవంతుడు అవుతుందారా ప్రభువు రాక్కడ వరకు ఓపిక కలిగి ఉండు అలా మనం ఓపిక ఇరవద్దంట ప్రభు రాక్కడ వరకు ఓపిక కలిగి ఉండు అని ఇక్కడ చెప్తున్నాడు చూడుడి చూడు యవసాయకుడు తొలకరి వర్షమును అలా వ్యవసాయకుడు అంటే మన ప్రభు తొలకరి వర్షమును కడవరి వర్షమును అలా తొలకరి వర్షం కలువరి వర్షం ఇంకా బలం అని రమకూడు వరకు సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొన ఓపికతో కాచుకోవచ్చు దాని కొరకు కనిపెట్టును గదా? దాని కొను కనిపెట్టు కదా పావరి పంట వేసినకు చేస్తాడు పావు పంట వేసినకు ఆ పంట వేసినప్పుడు గదా? చేస్తారు కనిపెట్టు కదా అయితే ఇక్కడ మీరు మీరు కనిపెట్టుకోవాలి ఎందుకేమంటాడు ప్రభువు రాక సమీపించుతున్నది కనుక ప్రభువు రాక సమీపించింది కనుక అంటే దేవుని రాక సమీపించింది దేవుని ఆత్మ ఆ యాప్ ధర బయలుపడుతుంది ప్రభు రాక మీరును ఓపిక కలిగి ఉండు అలాగే మీరు ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకోనుడి అలాగే దేవుని వాక్యం ద్వారా మన ఉదయం స్థిరపరచుకోవాలి దేవుణ్ణ స్థిరంగా ఉండాల టెన్షన్ మోసం ఉండొద్దు సహోదరులారా సహోదారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము మీ తీర్పు పొందు నిమ్మిత్తము ఒకని మీద నొకడు సనుగకుడి అలా ఎవరికి తనుకోకూడి అలా కానీ ఒకళ్ళు ప్రేమిశారా ఇక్కడ తనుకోకూడి అని చెప్తుంది ఇక్కడ కాకపోనుకొకడి అని చెప్తుంది ఇక్కడ ఏ జింద చుడుకురా ఏందా ఏజింద అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం భూమి తన ఫలం ఇచ్చను అలా ఇక్కడ ఏది భాగం చెప్తున్నాడు అలా లియా ఏలియా ప్రార్థుడు ఎట్లా ప్రార్థుడు ఇక్కడ సెవెంటీ ఉంటుంది సార్ ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అలా ఇక్కడ ఉంటాడు మనని స్వభావం గల అంటే ఆయనవి దైవ జన్యుడు కనుక మనంటి స్వభావం మనుషులే కనుక ఉంటాడు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అది ఏం చేస్తుంది ఆ శక్తితో ప్రార్థన చేయండి అట ఏది భాగం చేసుకోండి ఇక్కడ ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు మూడున్నర సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు వర్షింపబడలేదు అతడు మరలా ప్రార్థన చేయగా మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను ఆకాశం వర్షం భూమి తన ఫలము ఇచ్చెను అనలియ భూమి అంటే భూగోపజనం అలా వర్షం అంటే దేవుని వాక్యం చదువు కనుక ఏమంటే భూమి ఫలము ఇచ్చను పలవరి జీతం వచ్చాను అని ఇక్కడ నాకు చెప్తుంది ఇంకేమంటాడు నా సహోదరులారా నా సహోదరులారా మీలో ఎవడైనా ఎవరైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు అలా మీలో నుంచి ఒక సత్యం ను ఏ సత్తం ఎడిచి అసత్వంలో పోయినప్పుడు ఆయన ఈ లోకంలో పోయినప్పుడు మరి ఒకడు సత్యమునకు మళ్లించిన ఎడల అలా అతనికి మళ్ళా పోయి దర్శించి వాక్యం చెప్పి బలపరిచి ఆయన దర్శించాల సత్యంని తొలగిపోయినకు దర్శించి మళ్ళా మంచిరా మళ్ళా సత్వంలో ప్రభుత్వం పాపిని వాని తప్పు మార్గము నుండి అలా అయ్యిన తప్పు ఈ సత్తు తొలగిపోయిన ఎక్కడ పోయినంట తప్పు మార్గంలో వెళ్ళిపోయినంట ఈ వ్యక్తి తప్పు మార్గం పోయినంట ఇక్కడ చూస్తే వాచ లేఖ చూస్తే ఆయన తప్పు మార్గం అంటే రకరకాల భోజనం వెళ్ళిపోయినామో అలా అయమంటులు మళ్ళా చదువు పాపిని వాని తప్పు మార్గం నుండి పాపిని తప్పు తప్పు మార్గం నుండి మళ్ళించి వాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి మరణం నుంచి మా ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేనని తాను తెలుసుకున్న వలెను అన్నది అనేకుల పాపం కప్పివని తాను తెలుసుకొను అనలియ మళ్ళా వస్తే అనేకల పాపమైన కప్పబడుతుంది అంటే ఏ సత్వంలో మళ్ళా అంటే గొప్ప జనం ఏం చేస్తుంది గొప్ప జనం సాధనని వాళ్ళ సత్వంలో అవున దగ్గర తిరుగుతున్నాం కనుక మొన్న దేవుని దగ్గర తీసుకురావాలి ఈ భారం మన ఉన్న కనుక ప్రేమతో ఈ ప్రేమ సిద్ధాంతం అవుడు ఎట్లా చెప్తాడు ప్రేమతో ప్రేమ కలవరి ప్రేమతో మనకి చెప్పాల అలలియా నా హేర్శలంకు ప్రేమతో మాట్లాడే అంటాడు హైషలా కనుక ప్రేమతోనే మాట్లాడి నరుడి కోపం నరుడి కోపం దేవుని నీతిని నెరవేర్చొని ఉంది ఇక్కడ కనుక కొంచెం సమయం వచ్చిన ఆ కలవరి ప్రేమతో ఏం ఆయన దర్శించి మాట అని మొలపరిచి మన దేవుని దగ్గర మనం తీసుకువస్తే ఒక ఆత్మని ఏం చేస్తుంటా ఒక్క ఆత్మ అంటే ఇది గొప్ప జన సాధకులుగా ఒక ఆత్మ మీ రక్షిస్తే తప్పం అనేక పాపం మాది కాపాపడతాయని దీవు వాక్యం చదివిస్తుంది కనుక దేవుడు ఇచ్చిన వాక్యం తీసుకొని సుప్రభ ఈ వాక్యం ద్వారా మాట్లాడి సుప్రభ నా దివా అవులులో ఇచ్చిన ఆత్మని వెలుగు వాక్యం వెలుగు నాదిగా ఇక పడుతుండ్రు మన అనేకరి సత్యంలో వచ్చి అసత్వంలో పోతుండ్రు వాళ్ళకు స్వార్థ ఇష్టానికి మీరే మాకు ఇంకా ఇంకా ధ్యానం చేసి ఇంకా నడిపించి అనలి అనాది మన మన తిరిగి నీ మార్గంలో నడతాను సాధించి మనిషి స్వామి రూప మేడ దయా మేడ మీ పరిశుద్ధన మనకి స్తోత్రం స్థుతి చెందిస్తున్నాం ఆయన గొప్ప దేవుడు మంచి దేవుడు మా దేవుడా మీ పరిశుద్ధి స్తోత్రం చెందిస్తుంటున్నాం ప్రభా టి ప్రార్థిస్తున్నాం తండ్రి ముట్టి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ప్రభా మీ స్తోత్రుల స్తోత్రాలు ఆయన శివకృష్ణ ప్రభ శివకృష్ణ శివ సాయి కృష్ణ కూడా ముట్టి తాకి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ప్రభావ మరి మంచి నా తండ్రి శుద్ధీకరించండి ప్రభావ మీకు స్తోతులు స్తోత్రాలను ఆయన అలాగే బ్రేణు బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి ప్రభావంలో నా తండ్రి అతని ముట్టి తాకి స్వస్థపరచండి నాయన ఎప్పవారు అప్ప మీకు స్తోత్రం నా తండ్రి ప్రభావ మీ కృతజ్ఞతలు మీకు స్థుతులు స్తోతులు స్తోతులు అలాగే భాస్కర మనుషులను ప్రార్థిస్తుంటున్న తండ్రి ఆ బిడ్డని కూడా ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ అయినా మీకు స్థుతులు స్థుతులు స్థుతులు స్తోత్ర స్తోత్రాలు ప్రభావ కృతజ్ఞతలు అర్పిస్తుంటాం ఆయన మీ మనుషులను అడగట్లేదు ప్రభు రాజువు రక్షకుడు కాబట్టి ఇమానియులు అయినా అనిపిస్తున్న దేవు ఈ పరిశుద్ధి నమ్మని అడుగుతున్నాం సహాయం అనిపించండి ప్రభు మీకు స్థుతులు అయ్యా ఎందుకంటే నీవే నమ్మతగిన దేవుడు గొప్ప దేవుడు ప్రభు మాకు దేవుడు ప్రభావ రవిచర్ల ప్రధాన ముట్టి తాగి స్వస్థపరచండి ఆటను ముట్టండి ప్రభు కిడ్నీ నుంచి విడుదల దయచేడి ప్రభావ మీకు స్థుతుల స్థుతులైనా అలాగే నాయన అతన్ని ఇంకొక సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన ఆ తండ్రి మీకు స్థుతుల స్థుతులు నాయన బిడ్డను స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు అలాగే నా తండ్రి దేనికో సిస్టర్ ముట్టి తగ్గి స్వస్థపరచండి ఆ తండ్రి ఎలాంటి పేరు లేకుండా సంపూర్ణ స్వస్థత దయచేసి మీ నామానికి మహిమ బిల్లగా సాక్షులుగా ఇలా పెట్టుకునండి ప్రభా మీకు స్థుతులు అలాగే బ్రదర్ ని కూడా ముట్టండి మన బ్రదర్ ని మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు మా తండ్రి వాళ్ళు ఈ వయసులో ఉన్నాను ఆయన ప్రార్థిస్తున్నారు నేను స్వతిస్తున్నారు నేను గనపరుస్తుంటున్నారు ప్రభా అప్పుడైనా ముట్టి తాగి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ఆయన అలాగే మంజుల సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభా అప్పుడు కావాల్సిన అవసరాలతో ఏందో ప్రభా మీరే ఎరిగిన వారు ప్రభా ఉదయాంతరంగంలో మీకు స్తోత్రం మీరే సహాయం అనుకరించి ఆయన అప్పుడే జీవితాన్ని కట్టిన ఆయన కావాల్సిన ఏగులను నేను తీస్తూ గ్రామంలో తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం నాయన మీకు స్తోత్రం నా కావ్య విషయంలో ప్రార్థిస్తున్నాం కావ్య విషయంలో నాయన మరి వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి మీ కృప్రవదపరచుకోండి నాయన ప్రతిశోధన కొట్టి వేసి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి అన్నకు రక్ష భాగ్యం దయచేయండి ప్రభావ పిల్లలు ముట్టి తాకి స్వస్థపరచండి మంచి జ్ఞానం దయచేయండి ప్రభావ నా తండ కుటుంబాలు లేవనెత్తుకొని మీ సాక్షిగా లేకండి ప్రభావ మీకు చదివిస్తున్నాం నేను స్వరాజి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం దయచేయండి జరాన్ని గర్ధించానికి ప్రభావిస్తున్నామంలో మంచి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభావ అవిడండి ఈ ప్రార్థన ఎక్కడున్నా నాయన మరి ప్రయాస పడుతూ వారితో వెళ్తూ ఉంటాడు ఆయన మీరే తోడండి అవిడని బట్టి దానికి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన మీకే కృతజ్ఞతలు స్తోలు స్తోతులు స్తోత్రాలు రాజా ఆయన సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తుంటున్నాం నాయన ఇది కలియని వార ప్రభావం కానీ మమ్మల్ని నిన్నుకుని ప్రార్థించగించిన ధన్యతను బట్టి మాత్రం కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం రాజా అయ్యా మరి కేసు స్వైపులో ఉన్న ప్రతి ఒక్క వీళ్ళని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ట్రైవల్ ఏరియాలో ప్రభు మరి ప్రయాసపడుతూ అలాగే నా తండ్రి ఊర్లలో వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న బిడ్డలను ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి మరి తోడయండి నడిపించండి ప్రభు మీరే ముందండి మీ కార్యాలు జరిగించి మీ మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఆయన విత్తపడిన వాక్యం మా హృదయాల్లో భద్రపరుచుకొని మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని దేవమ్మా పొరపాటు దోషాలు మన్నించమని మమ్మల్ని పవిత్ర పరిచి సాక్షిగా వెళ్ళబెట్టుమని మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనికరం గల దేవ ఇస్రాలుల తండ్రి ఇస్రాయలుల గొప్ప దేవ నాయన నీకు వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఇదిగో ప్రభా రాత్రికాల సమయం అందు ప్రభ నీ మీరు మాతో మాట్లాడినారు ప్రభ నాయన తండ్రి ప్రభానైనా ఆ యొక్క వాక్యం నాయన చెప్పబడిన వాక్యం ప్రభ ఏదైనా నాయన నీ పట్ల ఆయస్కరంగా మేము కలిగి ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభా నైనా తండ్రి నాయనా ప్రభానైనా ఎట్లాగైతే ప్రభానైనా ఒక పాపి నాయన సత్యం నుండి తొలగిపోతే నువ్వు ఎట్లా ప్రభానైనా తనని తన తనని నీ మార్గంలోకి మళ్లిస్తే అనేక పాపములు ఒక ఆత్మను రక్షించిందని నువ్వు చెప్పిన ప్రభా ఆ రీతిగానే ప్రభాణ అయినా మేము అందరి కోసం ప్రయాసపడాలా ప్రభా అయినా తండ్రి కాబట్టి నాయన ప్రతి స్థలంలో ప్రభానైనా మా నోట నుండి సత్యమునే ప్రకటించాలా ప్రభా ఎలాంటి అబద్ధమును మేము ప్రకటించకుండా ప్రభా నైనా సత్యాన్ని మేము అన్వేషించాలా ప్రభా నైనా దివారాత్రము ధర్మశాస్త్రము ధ్యానించి వాడు ధన్యుడన్న కానీ తండ్రి ఆ రీతిగా దివారాత్రములు ప్రభానైనా నీ లేఖనాలన్నిటినీ మేము పరిశీలించాలా పరీక్షించాలా ప్రభావ నాయనా తండ్రి ఆ లేఖనాల ప్రకారంగా ప్రభ నాయన మేము అనేకులకు ప్రకటించాలా ఎక్కడైతే నాయనా తండ్రి అబద్ధ బోధ ఉందో ప్రభ ఎక్కడైతే అబద్ధాన్ని ప్రకటిస్తున్నారో ప్రభ అక్కడ ప్రభ నాయన నీ మేము ప్రకటించాలా ఈ లోకానికి మీరు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పంపబడితాని అన్నావు ప్రభ అలా నువ్వు ఎట్లాగైతే ప్రభ ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభ సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చినావో అదే రీతిగా నాయన నిన్ను వెంబడించిన శిష్యులు అపోస్తులు కూడా ప్రభా ఆ రీతిగానే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చినారు ప్రభ కాబట్టి నిన్ను పోలి నడుచుకున్న మేము మీకు మాదిరిగా ఉన్న మేము తండ్రి నీ అడుగుజాడల్లో నడిచిన మేము నీ నీతి విషయంలో జీవించిన మేము ప్రభా కాబట్టి మేము కూడా నాయన సత్యాన్ని గురించే మేము నాయన తండ్రి సాక్ష్యం ఇవ్వాలా ఆ సత్యము ఎస్సు ప్రభు మీరే ప్రభ కాబట్టి మిమ్మల్ని గురించి సకల జనులకు మేము చెప్పాలా ప్రభ నాయన తండ్రి ఆ రీతిగా ప్రభ నాయన మా పిలుపును మా ఏర్పాటును మేము నిశ్చయం చేసుకొని మరి జాగ్రత్త ముందుకు నడుచులాగున్నా సహాయపడమని ఏ విషయంలో తండ్రి నాయన మాలో పట్ల ఆయస్కరమైన జీవితం ఒకవేళ మేము కలిగి ఉంటే మాలో ఏమైనా చీకటి ఉంటే ప్రాభ మాలో ఇంకా ఏమైనా అబద్ధం ఉంటే నీ దృష్టికి అది కనపడితే ఎందుకంటే నువ్వు చూచుతున్న దేవుడవు తండ్రి నీ కన్నులు తేటగా ప్రభా మమ్మల్ని చూస్తున్నాయి ప్రభా నీకు దాగైనది ఏది లేదు మరుగైనది ఏది లేదు మరుగుపరుచుంది ఏది లేదు ప్రభా కాబట్టి సమస్తమును తేటగా చూచుతున్న దేవుడు కాబట్టి మాలో ఏమైనా ప్రభా ఆ ఎత్తిగానైనా మాలో ఇంకా ఏమైనా అబద్ధకరమైనది ఏదైనా ప్రభా నీ దృష్టికి అంగీకారమైనది ఉంటే మమ్మల్ని క్షమించి ప్రభనైనా వాళ్ళెట్లయితే తండ్రి నీ మహిమతో నింపబడి ప్రకాశంతో వెలుగుతున్నారో ప్రభా అలా మేము కూడా వెలుగులాగునా అనేకలు తండ్రి గుడ్డితనం కలిగి ఉన్న వాళ్ళందరికీ నీ సత్యాన్ని ప్రకటించి వాళ్ళ ఆత్మీయ విప్పి సత్యంలోకి మళ్లించే భాగ్యము ధన్యత కృప ఆ రోజు అపోస్తులకి వాళ్ళందరికీ అనుగ్రహించినావు ప్రాభ ఈ చివరి దినాల్లో తండ్రి ఈ తరంలో మా వంతులో ప్రభ మీరు మాకును అలాంటి పరిచయని అనుగ్రహించినారు ప్రాభ కాబట్టి ఆ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకొని నాయన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి దేవుడు నీ వైపు చూస్తూ ముందుకు పోయే భాగ్యము ధన్యత నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఈ యొక్క వాక్యాన్ని నా రోజు నా జీవితంలో స్థిరపరచమని ఈ వాక్యాన్ని సాత్వికంతో నేను అంగీకరిస్తున్నాను ప్రభా అలాగే ప్రభ నైన తండ్రి రేణుకా సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సిస్టర్ కొన్న ప్రతి హార్ట్ ప్రాబ్లమ్ నుంచి ప్రభ మీరు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ప్రభ ఆ కలవరిస్థితిలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత ఉంది ప్రభ కాబట్టి ప్రభ అరికాల ముతులు కొని వరకు మీరు ముట్టి తాకి ఆ హార్ట్ను కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరిచి మీరు పొందిన గాయాల ద్వారా ఉన్న స్వస్థత ప్రభా రేణుకా సిస్టర్ కూడా ఏసుక్రీస్తు నామంలో కలుగును గాక ప్రభ తనను మీరే బలపరిచి స్థిరపరిచి విశ్వాసంలో అభివృద్ధి పరిచి మీ శిల్వ ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించుటకు ప్రతి స్థలంలో నాయన మీ గురించి చెప్పుటకు మీరే నాయన మార్గము ద్రోవ సరళం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ రీతిగా నొక్క నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అలాగే ప్రభా కావ్య సిస్టర్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి సిస్టర్కున్న ప్రతి అనారోగ్యం నుంచి నాయన తండ్రి స్వస్థత మీరు పొందిన గాయముల ద్వారానే ప్రభా నాయన కాబట్టి ఆ గాయముల ద్వారా ఉన్న స్వస్థ కావ్య సిస్టర్ కూడా ఏసుక్రీస్తు నామంలో కలుగును గాక ప్రభా సిస్టర్ని ఇంకా బలపరచండి విశ్వాసంలో స్థిరపరచండి తనకున్న ప్రతి ఆటంకాలు ప్రతి శోధనలు ప్రభా మీరు చెప్పిన మాట ఒకటే ప్రభా మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతురన్నవు తండ్రి అలా ప్రభా నైనా ఆమె నీ విశ్వాసంలో నీ వాక్యంలో బ్రతకల తనకు ప్రతి అటంకలన్నీ ధైర్యంగా ఎదుర్కొని నిలబడే విశ్వాసము సిస్టర్కి అనుగ్రహించండి మీ నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించి తన కుటుంబాన్నంతా తండ్రి తన భర్తను తన తన బంధువులు రక్త సంబంధితులు మీ రక్షణ మార్గంలోకి నడిపించి మీ కొరకు గొప్ప సాక్షులుగా ఆ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రభా నాయన స్వరాజ అన్నను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నను కూడా మీరు ముట్టండి తాకండి ప్రభ యొక్క టైఫాయిడ్ నుంచి సంపూర్ణ స్వస్థత హీలింగ్ తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా ఉన్న స్వస్థత ప్రభ అన్నకు కూడా ఏసుక్రీస్తునామంలో కలుగును గాక ప్రభ అన్నకున్న ప్రభ ప్రతి బలహీనత నుంచి మీరు బలపరిచి మీ కొరకు మంచి సాధనం లాగా నాయన స్వార్థ వాడుకోమని తనకు మంచి ఉద్యోగం మీరు అనుగ్రహించి మీ కొరకు గొప్ప సాక్షులుగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన అలాగే రవిచల్ల బ్రదర్ కూడా మీరు ముట్టండి నాయన తాకండి ప్రభా యొక్క హార్ట్ ని కిడ్నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ప్రభ మీరు తాకండి స్వస్థపరచండి మీరు పొందిన గాయముల ద్వారా ఉన్న స్వస్థ ఏసుక్రీస్తు నామంలో కలుగును కాక ఆయన రక్షణ తీసుకోవడానికి ఎక్కడైతే ఆటంకాలు వస్తున్నాయో దుష్టుడు ఎక్కడైతే ఆయనను అడ్డగిస్తుండో మోసపడుతుండో వాడి బంధకముల నుంచి ఏసు క్రీస్తు నామంలో ఆయనకి విడుదల కలుగును కాక ప్రభ యేసు ప్రభు అని ఒప్పుకుంటే రక్షణ కలుగుతుందని చెప్పినావు ప్రభ అలా నిన్ను ఒప్పుకోవాలా నాయన మారు మనసు సంపూర్ణంగా నాయన ఏసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందులాగన తండ్రి మీరే కనికరం కృప చూపించి ఆటంకాలన్నీ తొలగించి మీరే మార్గము త్రోవ ఆయన పట్ల సరళం చేయమని తనకున్న ప్రతి అవసతలు అగ్రతలన్నీ మీ క్రీస్తు మహిమ ధైశ్వర్యంలో ప్రతి అవసరమును తీర్చి మీ నామాన్ని మహిమపరుచుకోమని తండ్రి ఆయన పట్ల విజ్ఞాపనం చేస్తున్నాం ప్రాభ అలాగే యేసు బ్రదర్ కూడా మీరు ముట్టండి తాకండి ప్రభా నాయన మనుషులు విడిచిన ఈ లోకంలో తల్లి మరిచినా తండ్రి మరిచిన నేను నిన్ను మరువనన్న దేవుడో ప్రాభ అలా ప్రభానైనా ఆయనని కూడా ప్రభ మీరు మరవకుండా కాపాడుతున్నారు రక్షిస్తున్నారు ప్రభ సంపూర్ణంగా ఆయనను కూడా మీరు స్వస్థపరచండి ఆయన పాపములు చేసిన ఆయన పాపంలో ఒప్పుకుంటున్నాం ప్రభా ఆయన పట్ల కనికరించండి కృప చూపించండి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ప్రభా ఆ యొక్క హార్ట్ని ప్రతి ఆయాసాన్ని నెమ్ముని నాయన తండ్రి యేసుక్రీస్తునామంలో గద్దిస్తున్నాం ప్రభా మీరు పొందిన గాయాల ద్వారా ఉన్న స్వస్థత యేసుక్రీస్తునామంలో కలుగును గాక ప్రభానైనా శివసాయి బ్రెయిన్ ను మీరు ముట్టండి తాకండి ప్రభా తండ్రి తను ఎన్నో బంధకముల మధ్య ఉన్నప్పటికీ కూడా ప్రభా మీ కృపనే ప్రభా తండ్రి తనని ఎంతవరకు మార్చింది ప్రభనైనా మేము కూడా ఓపిక కలిగి నాయన ఎంతో ఆశతో ఉన్నాం ప్రభా తను సంపూర్ణంగా లేచి నడవాలా ఆ కుటుంబం తండ్రి రక్షణ మార్గంలోకి రావాలా ప్రభ కేవలం తండ్రి అది మీ వలనే సాధ్యమవుతుంది కాబట్టి మేము నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము ఆయన పట్ల తండ్రి నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ మొరుపెడుతున్నాం ప్రభా ఆయన ఉన్న స్థితి నుంచి లేచి నడుచుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన అలాగే ప్రభా సమస్య కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆమెకున్న ప్రతి బలహీనత నుంచి ప్రతి అనారోగ్యాన్ని మీరు గద్దించి మీరు పొందిన గాయల ద్వారా ఉన్న స్వస్థత ప్రభావ ఏసుక్రీస్తు నామంలో కలిగిన గాక ఆమెను సంపూర్ణంగా తండ్రి మీ రక్షణ మార్గంలోకి నడిపించి మీకొరకు గొప్ప సాక్షురాలుగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రభా అన్నవాళ్ళు ఎక్కడైతే ట్రైబల్ బెల్ట్కి వెళ్ళినారో ప్రభా ఆ రోజు మోసాకి నైనా ఆయన నోటికి మీరు తోడై ఉన్నారు ప్రభా అలా నాయన అన్నవాళ్ళు వెళ్ళే ప్రతి ఒక్కరి టీం మెంబర్స్ కి నాయన నీ నోటి వాక్ వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళ ద్వారా అనేకులు వాళ్ళ వాక్యం ద్వారా తండ్రి వాళ్ళందరూ మారుమనిసు పొందాలా ప్రతి ఒక్కరూ పాపాలు ఒప్పుకోవాలా ప్రతి ఒక్క జనులు ప్రభా ని తట్టు తిరుగులాగన సహాయపడండి అక్కడ వాళ్ళకున్న ప్రతి ఆటంకాలన్నీ ఏసు క్రీస్తు తొలగించి ప్రభనైనా మీ చిత్తాన్ని ప్రభా అక్కడ నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం ఇస్తానన్న తండ్రి కాబట్టి వాళ్ళు అడుగుపెట్టినారు అక్కడ వాళ్ళకి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అక్కడ వాళ్ళకు ప్రతి అవసరము అక్రత అన్ని క్రీస్తు మహిమధశ్వర్యంలో తీర్చి నీ నామాన్ని వాళ్ళ కుటుంబాలైన చుట్టూ మీకు కంచిపోయండి మీ కాపుదాలు అనుగ్రహించండి ప్రభ వాళ్ళ ప్రయాణం అంతట్లో రాకపోకలు అన్నిట్లో మీరు తోడుగా ఉండి క్షేమంగా ప్రభ వాళ్ళని మీ గృహాలకి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అలాగే ప్రభా తండ్రి ఈ ఆరాధనలో ఎవరైతే ఉన్నారో పాల్పొందిన ప్రతి సిస్టర్ ప్రతి బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాల్లో తండ్రి మీ పరలోక శాంతి సమాధానం నెమ్మది ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు కలుగును గాక వాళ్ళకున్న ప్రతి ఇరుకులు ఇబ్బందులు ప్రతి అవసతలు అక్కరతలు అన్ని ప్రభ చూచున్న దేవుడవు ఎరిగిన దేవుడవు కాబట్టి ప్రభ మీరే మాకు ఆశ్రయము ఆధారము మేము మనుషులను నమ్ముకునలేదు ఈ లోకంలో ఉన్న రాజులను నమ్ముకునలేదు మేము దేన్ని నమ్ముకునలేదు ప్రభా నైనా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా కాబట్టి మా అవసతలు అక్కరతలు అన్నీ తీర్చే దేవుడవు నైనా ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ఎవరు ఆదరించకపోయినా నైనా ఎవరు విడిచిందా మమ్మల్ని విడువను ఎడబాయినన్న దేవుడ ప్రభ ఆ రీతిగా ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరి పట్ల మీ కృప చూపించండి కనికిరం చూపించండి వాళ్ళకున్న ప్రతి అవసరతలు అక్కరతలన్నీ మీ క్రీస్తు మహిమదేశ్వర్యంలో తీర్చమని వాళ్ళ రాకపోకల్లో చేసే పనుల్లో కుటుంబాల్లో ఉద్యోగాల్లో నేను బిజినెస్ లో ప్రతి దాంట్లో ప్రభా మీరు తోడుగా ఉండి మీరే నాయన తండ్రి వాళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా కూడా ఇంకా బలపరచమని మీకు ఆత్మవరాలతో ఆత్మ ఫలాలతో మమ్మల్ని నింపమని ప్రభా నైనా మీ సువార్థ పరిచయలో మమ్మల్ని అందరినీ బలమైన సాధనం లాగా వాడుకోమని ప్రార్థిస్తూ నేను యాదనంతట్ల మీ సన్నిధి మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించిన మీ విధానాన్ని బట్టి మీకు వందనాలు నాలుగు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి సర్వోన్నతుడ మహోన్నతుడ న్యాయాధిపతివైన ఏసయ్య నే పాద సన్నిధిలోకి ప్రభావి రాసే సమయంలో అతని మన విజ్ఞాపనలు తీసుకొని వస్తున్నాం ప్రభ ప్రతి ప్రార్థనాలకి ఇచ్చే దేవుడో ప్రతి ప్రార్థనకు చెయ్యగ్గ దేవుడవు ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడవు ప్రతి ప్రార్థనలో ప్రభన తండ్రి నీ కృపను కానికరములు ప్రభ చూపించి ప్రభా అర్హులమ్మం కాని వారమని భగవాన్ నీ సొత్తుగా నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్న దేవుడవు నీకే వందనాలు వంద నాలుగు స్తోత్రాలు నాయన అతన్ని ప్రార్థన విజ్ఞాపన చేస్తుండగా ప్రతి బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి ప్రభాన తండ్రి కావ్యశిష్ట విషయంలో ప్రేమిక సుశల విషయంలో ఏసు బ్రదర్ విషయంలో నా తండ్రి రవిచల్ల బ్రదర్ విషయంలో ప్రభ న తండి హార్ట్ సమస్యలు నతండి ప్రభ ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన నా తండ్రి ప్రభ ఆ గుండెను ప్రభం అని మీరు నా తండ్రి మీ యొక్క హస్తం చేత ముట్టండి సంపూర్ణ స్వస్థం దయచేయండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభన తండ్రి ఆరోగ్యవంతంగా నచండి ప్రభమాని బల బలమైన జనాంగంగా ప్రభాన తండ్రి మీరు ప్రభావాన్ని నిలబెట్టండి నాయన సాక్షులుగా నిలబెట్టి కార్యం జరిగించండి పరిశుద్ధ ఆత్మ సహాయము పరిశుద్ధ అగ్ని కంచ వేసి ఆ గొప్ప కార్యాలు జరిగించండి నాయన వేసు విషయంలో ప్రభా ప్రార్థిస్తున్నాం ఇంటికి తీసుకొని వచ్చినారు ప్రభాన తండ్రి సంపూర్ణ స్వస్థత జరగక మునిపే ప్రభా నిరాశలో ఉన్నారు నాయన కానీ ఆ బిడ్డను మొట్టువాడవు నీవే స్వస్థపరచువాడవు నీవే ప్రభా గొప్ప కార్యంలో ఆశ్చర్యకార్యములు చేయవాడవు నీవే తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రతిదీ సాధ్యపరిచి ఆ కుటుంబం ను రక్షించుకోరండి ఆ బిడ్డను సాక్షిగా నిలబెట్టండి ప్రభ ప్రతి విషయంలో మీకు నా మునకే మహిమ గంధ ప్రభావం కలుగను కాక నా తండ్రి ముఖ్యంగా స్వరాజ బ్రదని ముట్టండి ఆ యొక్క టైఫాయిడ్ విషయంలో ప్రభ కార్యం జరిగించండి ఆ యొక్క జ్వరం ను ముట్టి ప్రభ సంపూర్ణ స్వస్థదేయండి ప్రభ సేవలు విస్తారంగా వాడుకోరండి ఉద్యోగ విషయంలో కార్యం జరిగించండి కేసీ అన్న తండ్రి నీకే వదనాలు స్తోత్రుడు ప్రభ మరి మహోన్నతని స్వస్థత పొందినటువంటి అవసంత సిస్టరు మరి ఆ సిస్టర్ గురించి నీకు వందనాలు తెలిస్తున్నా ప్రభ నువ్వు ముట్టి స్వస్థపరచు దేవుడవు ప్రభ నువ్వు నిరూపించుకున్న దేవుడవు జీవం దేవుడవని ప్రభ మేము మాట్లాడుతున్నది జీవం దేవుడితో అని ప్రభా మేము మరుపెట్టుకుంటున్నది కూడా ప్రభ స జీవుడమైన నీతోనే అని ప్రతి తెలుసుకున్నట్లు ప్రభ గొప్ప కార్యంలో ఆశ్చర్య కార్యంలో అద్భుతాలు చేయి చేసిన తనిది ప్రతి జీవితంలో ప్రభ గొప్ప కార్యాలను వాళ్ళు చూచినట్లు వాళ్ళ మానవ వెలిగించండి ఏసీ అని అతను నీకు కృపలో జ్ఞాపం చేసుకుంటున్నా మినిస్ట్రీలో వెళ్తున్నటువంటి వీళ్ళందరినీ ముట్టండి ప్రభ మర ట్రైబల్ బెల్ట్కి వెళ్తుండగా ప్రభ రకమైన శోధనలు ఎన్నో రకమైన ఆపదలు ప్రభా సైతాన్ని విపరీతంగా మరి అటాక్ చేయటానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ప్రభ అగ్ని కంచ వేసి నీ బిడ్డలందరినీ కూడా ప్రభ భద్రపరచండి సేవను విస్తరింప చేయండి ప్రభా వాక్యాన్ని విరివిగా పంచుటకు ప్రభ జ్ఞానము దయచేయండి గొప్ప కార్యంలో ఆశ్చర్యకారంలో స్వస్థత కార్యములు చీకటి దురాత్మ సమూహాలను ఏసు శక్తి గ్ర నామంలో లయపరుస్తున్నాను అలా లూయ్య ప్రభ నీకు గొప్పలు ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోనండి మినిస్ట్రీలు ప్రతి ఒక్క బిడ్డ అవసతులు అక్కలు ఎరిన దేవుడవు ప్రభ మేము అడగక మునిపే అతని మా హృదయంలోని ఆలోచనలన్నీ కూడా ఎరిన దేవుడవు ప్రభను అతన్ని మమ్మల్ని పరీక్షించి పరిశోధించి తెలుసుకున్న దేవుడవు ప్రభ మాలో నుండి లోపాలన్నిటినీ సరిచేయ దేవుడవు ప్రభ నీకు సమస్తం సాధ్యము నీకు కృపలను అతండ్రి మేము భద్రపరచబడి ఉన్నాము అదే మాకు గొప్ప ధన్యత నాయన నీ యొక్క ప్రతి మాట చేత మేము బ్రతుకుతున్నాం ప్రభా నీ యొక్క వాక్యం చేత న తండ్రి మమ్మల్ని బ్రతికింప చేస్తూ అనుదినము మమ్మల్ని పోషిస్తున్న దేవుడవు అనుక్షణము మమ్మల్ని కంటి రెప్పవల్లి కాపాడుతున్న దేవుడవు తండ్రి ఇలా చిలా బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన బిడ కూడా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యము యొక్క కిడ్నీస్ విషయంలో హార్ట్ విషయంలో కార్యం జరిగించండి స్వస్థత అనేది ప్రభా నీ యొక్క ద్వారా మీరు మీ నోటి మాట చేత నా తండ్రి జరుగుతుంది నాయన కేవలం మాట పంపి ప్రభ బాగు చేయి వాడవు నీవే తండ్రి బిడ్డల విషయంలో కార్యం జరిగించండి మనోవేదనతో ఉన్న బిడ్డలందరినీ మీరు ముట్టండి ప్రభ ధైర్యపరచండి నా తండ్రి దిగజారిపోకుండా ప్రభ విశ్వాసంలో ముందుగా స్థిరంగా గట్టిగా నమ్మకంగా సాగుతకు సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించే నీకు కృతజ్ఞత సుతులు చెల్లించుకుంటూ ఎప్పటికీ ప్రభ మేము మరువక నేను ధ్యానిస్తూ నీ యొక్క ఆశ్చర్య కార్యములన్నింటినీ కూడా కృప వెంబడి కృప మేము పొందుతూ నా ప్రభావం ముందుకు సాగుతుండగా అతని ఆటంకాలు కలుగ చేస్తున్న అంధకార సాతాలకు సిగ్గు కలుగ చేయండి గొప్ప కార్యము వివరించుటకు ప్రభా మా నోరు చాలదనాయన అతని ఎన్నో మేళ్లు ఎన్నో మేళ్లు మేము నీ ఎదురు పొందుకుంటూనే ఉన్నాం ప్రభా ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఏసే శక్తి కలిగిన మమ్మంలో ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావంలు మీకు గెలుస్తూ జీవన కృపా శాంతి సమాధానం కేపీఎం బ్రదర్ కు ప్రతి కుటుంబంకు మాకు కదా కాలం జీవన కృపా సమాధానం చూడు అందరికీ ప్రైజ్ లాట్ సిస్టర్